కీర్తన నాలుగు వందల నలభై తొమ్మిది కానవచ్చనిందులోన కారుణ్యనరసింహ తానకమైనీ కంటే దాస్యమే పోఘనము ఎనసి ప్రహ్లాదుడు ఎక్కడ చూపునోయని ననిచిలోకమెల్లా నరసింహ గర్భములై పని ఊని ఉంటివి అటు భక్తపర త్రుడవై తనిశి నీవధికమో దాసులే అధికమో మక్కువ బ్రహ్మాదులు మాను పరాని కోపము ఇక్కువై ప్రహ్లాదుడు తక్కక మా నితి బట్టే దాసునియాధీనమీ నిక్కి నీకింకరుడే నీ కంటే బలువుడూ ఆరసి కమ్మర ప్రహ్లాద వరదుడనీ పేరు పెట్టుకొంటి విట్టే బెరసి శ్రీ వెంకటేశారినీ శరణాగతి జనునికా ఈ రీతి దాసునికే ఇది వో ముఖ్యేము